तत्रकाग्र नतचितेंद्रिय्रिय उप्यासनेुंज्याम विशुद्ध भाष्यंतुस्तो नम तस्सने उपवश्य యోగం యుంజ్యాత్ సమాధానం కురయాత్ కథం స్వ విషయేభ్య ఉపసంహృత ఏకాగ్రం కృషి మన అంతవరకు వచ్చాం మనస్సును ఏకాగ్రము చేయవలను అసలు మనస్సు అంటే ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా మనస్సు అంటే మనస్సంటే ఏమిటో కూడా మనస్సుతోటే ఆలోచించాలి దాన్ని అన్నీ మనస్సుతోటే సో ఓ శ్లోకం ఒకటి ఉంది యోగ వాసి మనస్సు గురించి చెప్తా నా బాహ్యే హృదయే సద్రూపం విద్యతే మనహ యదర్థం ప్రతిభానం తత్ మన ఇభిధీయతే మనస్సు అనే అసలు ఎక్కడ ఉంటుంది అది బయట ఉంటుందా బయట అంటే శరీరానికి బయటది కాదు బాహ్యంలో ఇప్పుడు కన్ను చెవి ఇది ఎలా అయితే బాహ్యేంద్రియములు బాహ్యేంద్రియములు అంటారు అలాంటి బయట కనపడుతూ ఉంటాయి కదా అదిగో కన్ను ఇదిగో చెవి ఇదిగో ముక్కు అని సో బాహ్యేంద్రియములలాగా ఈ శరీరానికి అంటుకునే ఎక్కడైనా ఉంటుందా ఇక్కడ ఉంటుందా లేకపోతే ఇక్కడ ఉంటుందా ఎక్కడుంటుంది లేదా హృదయం లోపల ఉంటుందా వాస్తవంలో మనస్సు అనేది ఏమీ లేదు అది సద్రూపము కాదు సత్ ఆత్మ ఉన్నది ఆత్మ మనస్సు అనేది ఉన్నది కాదు సినిమా తెర మీద ఉన్నది ఏమిటి కనపడేది ఏమిటి అనే తేడా ఉందా లేదా తేడా ఉంది సినిమా తెర మీద ఉన్నది ఏమిటి ప్రకాశము కనపడేది ఏమిటి ఏవేవో బొమ్మలు ఘటనలు ఇవేవి కనపడతాయి ఉన్నది వేరు కనపడేది వేరు కనపడుతుంది కాబట్టి ఉన్నది అనుకుంటే వాడిని ఏమనాలి సంసారి అని ఆకంటే ఇంకేమంటారు సో బుర్ర లేని వాడిని ఏమంటారు సంసారగా అని అంటారు అని ఊరుకోవడం కాబట్టి కనపడేవి ఉన్నది వేరు వేరు సో అలాగే మనస్సు అన్నది అది ఒక ప్రవాహం అది మనస్సు అనేది ఏమీ స్థిరంగా ఒక చోట కూర్చునే ఉండదు అక్కడ యదర్థం ప్రతిభానంతత్ మన ఇత్యభిధీయతే మనస్సు సద్రూపం కాదు ఆత్మ సద్రూపం ఎరుక చిత్ అది సద్రూపం మనస్సు సద్రూపం కాదు మనస్సు అనేది ఒక ప్రవాహము ఫినామినల్ ఏ విషయము మీకు తెలుస్తుందో ఏ విషయం తోచుతుందో భాషిస్తుందో ఆ రూపానికే మనస్సు అనిపారు ఇప్పుడు ఇది ఘటము ఘట జ్ఞానం కలిగింది అనుకోండి మనస్సు ఘటాకారంగా ఉందని అర్థం శబ్దజ్ఞానం కలిగితే మనస్సు శబ్దాకారంగా ఉంది ఇలా చూశాను ఒక్కొక్క పిల్ల కనపడింది అంటే ఇప్పుడు మనస్సు ఒక్కొక్క పిల్ల ఆకారంగా ఉంది అలా చూశాను హనుమంతుడు కనపడ్డాడు అంటే ఇప్పుడు మనస్సు హనుమంతుడు ఆకారంగా ఉంది కాబట్టి దేవుడు అవ్వచ్చు దెయ్యం అవ్వచ్చు ఏదైనా మనస్సే అంతా మనస్సే దేని యొక్క ప్రతిభానము అంటే తోచుట అనుభవమునకు వచ్చుట ఉంటుందో ఆ బానానికే ఆ ప్రకాశించటానికే మనస్సు అనుకోండి ఇంకంతకంటే వేరే ఇప్పుడు మనస్సు మనస్సులో అనేకం భాషిస్తున్నాయి అనేకం తోచుతున్నాయి అనుకోండి ఆ మనస్సు అలజడి ఆందోళన చెంచలము అయిన మనస్సు అని తెలిసిపోతుంది అలా కాకుండా ఏదో ఒక్కటే తోచుతోంది అనుకోండి ఒక్కదాని మనస్సులో భాషిస్తూ ఉంది అనుకోండి ఒక్కటే ఆ మనస్సుకి ఏకాగ్రము అని కోరు సో ఇప్పుడు ఇలా ధ్యానాన్ని కూర్చుంటే ఆ మనస్సు అలా ఒక అంశం నుంచి మరొక విషయం మీదకి మరో విషయం నుంచి ఇంకో విషయం మీదకి అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఒక విషయం నుంచి మరో విషయం అలాగే క్రమంగా అనేక విషయాలు భాషిస్తూ ఉంటాయి అటువంటి మనస్సు ఏకాగ్రం కాదు అనేకము చెంచలము అలా కాకుండా ఏదో ఒక్కటే విషయం భాషించి ఇట్లా చేస్తే అది ఏకాగ్రము ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే ఇప్పుడు జుట్టు ఉందనుకోండి హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది ఇప్పుడు జుట్టు విరబోసినట్టుగా ఉంటుంది విరబోసినట్టుగా ఉంటే అది శోభ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఆ దిట్టుకు కొంచెం నూనె ఏదో రాసి జాగ్రత్తగా ఒక కూంబు దువ్వెన్న తీసుకుని జాగ్రత్తగా దాన్ని దువ్వి గట్టిగా ముడేసి పెడతారు పురుషులు కానీ స్త్రీలు కాదు సో అలా ముడేసి పెడితే దాన్ని ఇప్పుడు చూడ్డానికి బాగుంటుంది అంతే వనస్సు కూడా అంతే అనేక వైపులకి ప్రసారమైపోయి జంప్ చేస్తున్నటువంటి మనస్సుని ఏదో ఒకటే అంశము భాషించేట్లాగా చేసినట్లయితే సింగిల్ పాయింటెడ్గా చేసినట్లయితే దాన్ని ధ్యానము అని దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే చూడండి మనస్సు ఆ ఆందోళన అలజడిగా ఉన్నప్పుడు మనం మనస్సుతో తాదాత్మ్యావస్థలో ఉంటాం గనక మనకి విశ్రాంతి లేకుండా అయిపోతుంది విశ్రాంత విశ్రాంతి దాన్ని ఆరామము ఆరామం అనే మాట విన్నారా ఆరామము అంటే విశ్రాంతి తీసుకునేటువంటి స్థానానికి ఆరామము అని కాబట్టి మీకు ఆరామం కావాలంటే మనస్సు ఊరికే పిచ్చెత్తినట్టుగా అంతటా ప్రసరిస్తుంటే ఆరామం లభించదు మనస్సుకి విష ఆరామం కావాలి అంటే ఏం చేయాలి అది ఏకాగ్రము కావాలి ఇటు ప్రసరించడం మానేసి ఏదో ఒక అంశం మీదనే నిలిచి ఉండాలి అది ఫస్ట్ స్టెప్ ఇంకొక స్టెప్ కూడా ఉంది ఆ ఒక అంశము కూడా లేదు అంటే మనస్సు లేకుండా అయిపోతుంది దాన్ని అమనీభావము అంటారు ఒక్కటే అంశం ఉంటే ఏకాగ్రత అనేక అంశాల మీదకి జంపు చేస్తుంటే చెంచలత్వం ఏకాగ్రత అది కూడా విలీనం అయిపోతే దాన్ని అమనీభావము అని అంటారు మూడు స్థితులు మూడు కూడా జాగ్రత్త అవస్థలోనే ఉంటాయి నిద్రావస్థలో అమనీభావం ఉన్నది కానీ అటువంటి నిద్రావస్థలో ఉండే అమనీభావం వేరు జాగ్రత్త అవస్థలో భావము మణి అంటే మనీ మనీ కాదు మనస్సు ఓకే మనీభావము అమనీభావము సంస్కృత పదం సో ఆ విధంగా మనస్సును ఏకాగ్రము చేయవలను ఇప్పుడు ఈ జపం చేస్తారు జపం చేసేప్పుడు ఎలా చేస్తారు ఓ నమ శివాయ అన్న జపం మొదలు పెట్టారు అనుకోండి మనం ఎప్పుడైనా జపం చేద్దాము ధ్యానం చేసేప్పుడు ఓ నమ శివాయ అన్నప్పుడు మనస్సు ఇప్పుడు ఏ ఆకారంలో ఉంది ఓ నమ శివాయ అనే మంత్రము భాషించింది ఎవండి మళ్ళీ మంత్రం అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది మనస్సు సైలెన్స్ లోకి వెళ్ళింది ఒక సైలెన్స్ మోడ్ ఉంటుంది ఒక బాణానికి మరి ఇంకొక బానానికి మధ్యలో సైలెన్స్ ఉంటుంది ఆ సైలెన్స్ లోకి వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ ఓన్నమ శివాయ అని వస్తుంది మళ్ళీ మనస్సు ఓన్నమ శివాయ రూపాన్ని పొంది ఉన్నది మళ్ళీ సైలెన్స్ మోడ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకేముంటుంది ఓన్నమ శివాయ అంటే ఇప్పుడు ఏమవుతుంది సైలెన్స్ ఒక థాట్ సైలెన్స్ థాట్ ఫస్ట్ థా థాట్ వన్ థాట్ టూ థాట్ త్రీ అవన్నీ వేరువేరుగా ఉంటే ఆ మనస్సుకి అలజడి అని పేరు థాట్ వన్ థాట్ టూ థాట్ త్రీ అన్నీ ఒకటే అయితే దానికే ఏకాగ్రము పేరు కాబట్టి అదే అంశాన్ని మరల మరలా భావన చేయటం కాబట్టి ఇక్కడ జపం చేసేప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఎందు ఏకాగ్రత సిద్ధించే అవకాశం ఉన్నది కానీ మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఓనమ శివాయ ఓ నమ శివా అంటుంటే ఈ లోపల శివయ్య గుర్తుకొస్తాడు శివయ్యనే ఆయన బాకీ అప్పు తీసుకున్నాడు వెయ్యి రూపాయలు ఇంకా ఇవ్వలేదు ఈ శివయ్య ఎప్పుడూ అప్పులు మనం హింస పెడుతూ ఉంటాడు తీరా అప్పిస్తే తిరిగి ఇవ్వడు ఈ వెయ్యి రూపాయలు తీసుకుని చాలా రోజులైంది అని మనస్సు పోతూ ఉంటున్నాం కానీ ఓనమ్మ శివాయ అనే మాట వచ్చేస్తూ ఉంటుంది మనస్సు మాత్రం ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటుంది అంటే అర్థమేమిటి జపం చేస్తున్నామని పేరే కానీ ఏకాగ్రత లేదు కాబట్టి ఏకాగ్రతకి ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి ఏకాగ్రత చాలా ముఖ్యం సాధకులనేవాళ్ళు బాహ్యంగా అనేక విషయాల మీదకి మనస్సు జంపు చేస్తూ ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉండడం అది మరియు దురన్యాయం ఏ సాధన ఉండదు సాధన పేరుతో క్రియలను ఆచరిస్తూ ఉంటారు పూజాది చేస్తూ ఉంటారు బాహిక పూజ దాంట్లో కూడా మనస్సు యొక్క ఏకాగ్రతే ఉంటుంది మనస్సు ఊరికే ఒక అంశం నుంచి మరో అంశం మీదకి అలా జంపు చేస్తూనే ఉంటుంది అక్కడ కూడా విక్షేపము ఆ మనస్సు యొక్క చలనానికి విక్షేపము పేరు విక్షేపము ఒక అంశం నుంచి మరో అంశం మీదకి పరుగులు తీస్తూ ఉంటుంది సో పూజాధికం చేసేప్పుడు కూడా విక్షేపమే ఉంటుంది అయితే అక్కడ ఉన్న సౌందర్యం ఏంటంటే ఎన్ని అంశాల మీదకి మనస్సు పరుగు తీసినా అన్ని అంశాలు ఈశ్వరునికే చెంది ఉంటాయి సో ఆ విధంగా ఒక రకమైన ఏకాగ్రత పూజాదికం మీకు సిద్ధిస్తుంది అది కూడా మీరు జాగ్రత్తగా మనస్సు పెట్టి చేస్తే పూజ దారిని పూజ నడుస్తూ ఎక్కడో పరుగు మళ్ళీ ఆ ఏకాగ్రత కూడా లేకుండగా యాంత్రికంగా అది బాహ్య పూజ బాహ్య పూజ కంటే అంతర విశేషం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము మనస్సు జపం అంతర పూజ వంటిది జపంలో ఏంటి మనస్సుని ఒకే ఆ ఈశ్వరుని యొక్క నామం మీద ఒక మంత్రం మీద దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను సో ఆ విధంగా అది కఠినం ఇప్పుడు ఓన్నమ శివాయాన్ని కీర్తన చేయటం తేలిక ఉన్నమ శివాయ జపం చేయటం తేలిక అంటే కీర్తన చేయటమే తేలిక ఎందుకంటే స్థూలంగా ఉంటుంది బాహ్యంగా ఉంటుంది కాబట్టి తేలిక జపం చేయటము అంటే సూక్ష్మంగా ఉంటుంది అంతరములో ఉంటుంది కష్టం కాబట్టి కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే తేలికైన పని చేస్తారు సూక్ష్మమైన పని మానేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇంత తాడు కొడుగా తాడిచ్చి ముడేమింటే వేయగలుగుతారు అదే సన్నటి దారం ఇచ్చి సూదిలో ఎక్కించమంటే ఎంత కష్టపడతారు అది పోటీలు కూడా పెడతారు ఈ దారం సూదిలో ఎక్కించాలి ఎంత తొందరగా ఎక్కిస్తే వాళ్ళకి ప్రైజ్ అలాంటి పోటీలు ఎప్పుడైనా చూసారా మీరు ఎందుకు అది వాళ్ళకి ప్రేజ్ ఎందుకు ఇవ్వాలి తొందరగా సూదులో దానం ఎక్కిస్తే ప్రేజ్ ఎందుకు ఇవ్వాలి అంటే అది సూక్ష్మమైనది కనుక ఎక్కువ కఠినం నేను వాళ్ళు దానం సూదులో ఎక్కించారా అంతేనా చాలా తక్కువ చూడండి నేను ఈ పలుగు ఈ పలుగు నేను మూడేస్తానని వేస్తే ప్రయోజిస్తారా ఎవరు కాబట్టి స్థూలానికి విలువ తక్కువ సూక్ష్మానికి విలువ ఎక్కువ పూజాధికం కూడా అంతే కాబట్టి బాహ్య పూజ కంటే ఆంతరమైన ధ్యానము సూక్ష్మమైనది కనుక దానికి విలువ ఎక్కువ ఉంటుంది భగవద్గీతలో ఆంతరమైన ధ్యానానికి మనస్సు యొక్క ఏకాగ్రతకి ప్రాధాన్య ఇస్తాడు శ్రీకృష్ణుడు అంచేతనే గీతాకృష్ణుడు రాధాకృష్ణుడు చాలా డిఫరెన్స్ ఉందని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను సో మీరందరూ చక్కగా మురళి యాగో తీసుకున్నా లేకపోతే కోలాటంకారాలగో తీసుకున్నా అందరూ కలిసి డ్యాన్స్ చేయండి ఇలా గెంతులు వేయండి అని అలా చెప్పడా ఆయన గీతలో ఎక్కడ అది ఆ సందర్భం వేరు ఇక్కడ ఎవరు చెప్తాడంటే ఇలా స్థిరంగా కూర్చోండి కదలద్దు మనస్సును కదలకుండా ఏకాగ్రం చేయండి అని చెప్తాడు అది ఆ కృష్ణుడైనా ఈ కృష్ణుడైనా అప్పుడప్పుడు విదూరంగా అనిపిస్తుంది ఎందుకంటే పని ఓసారైనా లేచి అందరూ కలిసి కోలాటం చేయండి అని ఒకసారి కూడా చెప్పలేదండి ఎక్కడా చెప్పలేదు ఎంతసేపు తత్ర ఏకాగ్రం మనకృత్వ చాలా ఇంట్రెస్టింగ్ కృష్ణుని యొక్క ఈ రూపం చాలా చిత్రంగా ఉంటుంది సో ఎనీవే మనస్సును ఏకాగ్రము చేయవలను ఎలాగా భాష్యం యత చిత్తేంద్రియక్రియ చిత్త్రియా చింద్రియాణి క్రియా సంయత గత చిత్తయ క్రియ బహువీ సమాసం సంస్కృతం వచ్చిన వాళ్ళ కోసం అప్పుడప్పుడు అలాంటి మాటలు కూడా అంటూ ఉంటాను సంస్కృతం దానివల్ల ఏమిటో చెప్పేస్తున్నాను కంగారు పడక ఇకే సంస్కృతం వచ్చిన వాళ్ళ కోసం చెప్పి కొన్ని ఉంటాయి సో చిత్త ఇంద్రియ క్రియలు క్రియ అంటే చలనము చిత్తము యొక్క చలనాన్ని యత అంటే సంయత కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఇక్కడ యత కమాండ్ చేయాలి కమాండ్ అంటే ఏమిటి కమాండ్ అంటే ఏమిటి అంటే ఉపరత అని అర్థం ఉపరతిదేవ యతి యతనము అంటే కమాండ్ చేయటం అంటే ఉపరత ఇప్పుడు మీరు చూపు ఇంద్రియక్రియ చూ ఇది చూస్తూ ఇలా ఇదిని ఇలా చూస్తూ ఏది వెళ్తూ ఉంటే చూస్తున్నాను అనుకోండి అంటే చూపు అనే తెలుసుకుంటూ చూస్తూ ఉండటం అనే క్రియ జరుగుతూ ఉంటుంది క్రియ అంటే అక్కడికి చేతో పట్టుకు చేసి ఇది ఏమీ ఉండదు అడికే చూడడమే క్రియ వింటూ ఉండటము అది ఇంకో క్రియ మనస్సుతో సంకల్పాలు ఒకదాని మీద ఇంకొకటి చేస్తూ ఉండటము అది కూడా క్రియ చాలా సూక్ష్మమైన క్రియలు ఇవన్నీ ఆ క్రియలనన్నిటినీ ఉపరత అంటే ఆపివేయుట అంతే దాన్నే కంట్రోల్ అంటే చూపును కంట్రోల్ ఎలా చేస్తారు చూడడం మానేవా అంటే చూడడం మానేస్తే అదే కంట్రోల్ కాబట్టి ఏం చేస్తామో కళ్ళు మూసేసుకుంటాం కళ్ళు మూసేసుకోవడం అంటే ఇలా బిగబెట్టి మూసేసుకోవడం కాదు అర్ధని మీరిత నేత్రంగా మూసుకుంటాం అలా ఎందుకు మూసుకోవాలి అంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పారు నేను కళ్ళు సగం మూయడం మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఆ ప్రయత్నంలో భాగంగా చూపు ఉపరతం అయిపోవడమే కాదు మనస్సు కూడా ఉపరతం అయిపోతుంది చూపు మనస్సు కలిసి ఉంటాయి విడదీయలేరు వాటిని చూపు ద్వారా మనస్సును కూడా మీరు ఏకాగ్రం చేసేయగలుగుతారు అందుకోసం అలాగా అర్ధనిమీలిత నేత్రములు అని చెప్తారు కాబట్టి సో చిత్తక్రియల్ని ఉపరతం చేయాలి సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకడు ఉన్నాడు వీడు అస్తమాను బజార్లో అవి తిరుగుతున్నాడు అనుకోండి అంటే ఇల్లు విధులు పెట్టి బజార్లం పట్టి తిరుగుతూ ఉంటాడు వాడు బజార్లో తిరగడం మానేశాడు అనుకోండి ఎక్కడ ఉంటాడు ఇంట్లో ఉంటాడు అలాగే మనస్సు కూడా రూపాల వెంబడి శబ్దాల వెంబడి పరుగులు తీసుకో ఉందనుకోండి అంటే అర్థమైటి బదాన్ని తిరుగుతోంది అన్నమాట మనస్సు అలా కాకుండా రూప రూప జ్ఞానాన్ని బంధు పెట్టేయండి రూపక్రియ అంటే చూపుని బంధు పెట్టేయండి చెవితోటి పట్టించుకోకండి శబ్దాలేమేను సో ఈ విధంగా అన్ని ఇంద్రియ క్రియలు మీరు ఎప్పుడైతే ఉపరతం చేసేస్తారో అప్పుడు ఏమైపోతుంది మనస్సు ఎక్కడుంటుంది ఇప్పుడు తన స్వరూపమునందు ఉంటుంది మనస్సు యొక్క స్వరూపం ఏమిటి మనస్సు అంటే చలనం మీకు దృష్టాంతం చెప్తా చూడండి మీరు ఉన్నది ఏ చలనము లేకుండా ఉన్నది దాంట్లో చిన్న చలనం ఆరంభం అయితే ఏం పుడుతుంది అలలు పుడతాయి అలలు సంస్కృతంలో తరంగములు అంటారు ఇప్పుడు తరంగము ఎక్కడి నుంచి వస్తుంది చలనాన్ని వస్తుంది చలనం లేకపోతే తరంగం ఉండదు తరంగములో చలనం ఆగిపోయింది అనుకోండి అప్పుడు తరంగమే లేకుండా అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది తరంగము నీటిలో విలీనమైన అదేవిధంగా నీరుంటుంది అదేవిధంగా ఆ ఆత్మ ఆత్మ అంటే తాను తాను అంటే ఏమిటి తెలివి తాను అంటే తెలివి మనిషి తనను తెలివి అని తెలుసుకోవాలి తెలివిగా తెలుసుకోవాలి చిన్మయుడను అహం చిన్మయ అని తెలుసుకుంటూ ఉండాలి నేను ధనం గలవాడను అధికారం గలవాడను అని ఈ విధమైన సాంసారికములైన ఈ అధ్యారోపములు అంటారు సూపరింపోజిషన్స్ వాటిని కట్టి పెట్టి నేను చిన్మయుడను అని తెలుసుకోవాలి దేహాభిమానం కూడా పెట్టుకోకూడదు దేహము అంటే మధ్యామాంసములతో ఉంటుంది సో మద్యామాంసమయుడను అనుకోకూడదు అస్థిపంజరం ఎప్పుడన్నా చూసారా డాక్టర్ల దగ్గరికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అస్థిపంజరం ఒకటి వెళ్ళడానికి ఇస్తూ ఉంటారు అలాంటి ఆ చూసి ఇది నేనే అనుకుంటే ఎలా ఉంటుంది ఎంతో శేవన శోభగా ఉంటుందా అస్థి పంజరం చూసి ఆ డాక్టర్ దగ్గర వెళ్లాడి కట్టిన అస్థి పుంజరానికి దీనికి తేడా ఏమిటండి ఏమీ తేడా లేదు ఆస్తి పంజరానికి ఓ ప్యాంటు వేస్తే అదే అదేదో మనమే అవుతాం అస్థి కొంచెం మాంసం అది వేసి పైన కొంచెం చర్మం కుట్టి దాని మీద ప్యాంటు షర్టు వేస్తే ఏమిటో అవుతారు అదర్వైజ్ అస్థి కాబట్టి నేను ఎవరు నేను అస్థి పంజరాన్ని అని అనుకోకూడదు అటువంటి దేహాభిమానం తప్పది కాబట్టి ఎలా ఉండాలి అహం చిన్మయ ఎరుక నాస్వరూపము ఇప్పుడు కన్ను అంటే ఏమిటండి కన్ను అంటే ఎరుకయే ఇటు వచ్చి ఒక విశిష్టమైన ఎరుక రూపజ్ఞానము చెవంటేమిటి చెవంటే ఈ ఎముకలు కావు ఇక్కడ కూడా ఎముకలు ఉంటాయి ఈ ఎముకలు వాటికి పెట్టుకున్న లోలకులు అవి కాదు చెవంటే మరి చెవంటి ఏమిటి ఎరుక ఎటువంటి ఎరుక శబ్దజ్ఞానము ముక్కంటే ఏమిటి ముక్కంటే ఈ బోర్ను ఈ రంధ్రాలు కాదు ముక్కంటే ముక్కంటే కూడా ఎరువుకే ఎటువంటి ఎరువుక అంటే గంధ జ్ఞానము సో ముక్కంటే ముక్కు పొడక పెట్టుకుందుకు చెవులంటే కళ్ళతోడు పెట్టుకుందుకు ఉన్నాయని అనుకోకూడదు అది సెకండరీ సో నాలుకంటే ఏమిటి ఎదరవాడిని తిట్టడానికి ఉందని కాదు నాలుక అంటే రస జ్ఞానము చర్మము అంటే స్పర్శ జ్ఞానము కాబట్టి ఇప్పుడు మీరేమిటి మీరు అస్థిపంజడమా జ్ఞానమా మీ స్వరూపం జ్ఞానము కాబట్టి చిన్మయోహం నేను చిన్మయుడను అని తెలుసుకోవాలి ఆ చిన్మయ తత్వంలో వచ్చిన కదలికకే మనస్సు అని ఇప్పుడు చిన్మయంలో కదలికొస్తే ఏమిటి వస్తుందండి మనస్సు అవుతుంది మనస్సు కదలడం మానేస్తే ఇదేంట్లో విలీనమవుతుంది అచిత్తులో విలీనమవుతుంది కాబట్టి ఇప్పుడు ఆత్మ ఆ చిత్తికే ఆత్మ అని అహం చిన్మయ ఆ చిన్మయ తత్వానికే ఆత్మ అని పేరు ఆత్మ అంటే తన యొక్క స్వరూపము నా స్వరూపము చిన్మయ తత్వం గనుక ఆ చిన్మయతత్వమునకే ఆత్మ అని పేరు ఆ ఆత్మస్వరూపుడను నేను నా ఆ చిన్మయతత్వంలో వచ్చిన కదలిక మనస్సు మనస్సు ఏకాగ్రమైతే విలీనమైపోతే ఆ చిన్మయతత్వంలో విలీనమైపోతుంది దాన్ని ఏమంటారంటే ఆత్మ రామ అంట ఆత్మ ఎందు విలీనమై ఉండుట ఆత్మ రామ ఎప్పుడవుతాడు మీరు ఆత్మ రాముడు ఎప్పుడవుతారు ఉపరాముడు అయితే ఉపరతి అంటే మనస్సు యొక్క చలనాన్ని మానేస్తే చలనం ఆగిపోతే దాన్ని ఉపరతి అంటారు దాన్ని ఉపరామ అని కూడా అంటారు ఉపరామ అయితే ఆత్మరామ అయితే ఆరామం దొరుకుతుంది తెలిసిందండి మీరు అలసిపోతే ఏం చేస్తారు పడుకో నిద్రపోతారు నిద్రపోతే ఏమవుతుంది ఉపరామం అవుతుంది ఉపరామం అయితే ఏమవుతుంది ఆత్మారాముడు అవుతారు ఆత్మారాముడు అయితే ఏమొస్తుంది లాభం ఏం లాభం వస్తుంది బిజినెస్ మ్యాన్ ఉంది అనుకోండి నిద్రపోవడం మానేసిలు అచ్చగలవాళ్ళు షాపు తెరిచు కూర్చుంటే వాడికి ఏదో కొంత టర్న్ టర్న్ ఓవర్ పెరుగుతుంది టర్న్ ఓవర్ పెరుగుతుంది పొన అలా చేయొచ్చు కదా అవి నిద్రపోవడం ఎందుకు వేస్ట్ కదా అంటే అది నిద్రపోవడం ఎందుకంటే వీడు విశ్రాంతి ఆరామం కావాలి ఆరామం కావాలంటే ఆత్మారాముడైతే గాని ఆరామం దొరకదు కాబట్టి వాడు ఎవడైనా కోటేశ్వరుడయ్యేది ఎంతటి అధికార సంపద గలవాడైనా ఆఖరికి ఇంద్రుడైనా దేవతలైనా ఎన్ని భోగాల సంపదలున్నా ఆరామం కావాలి అంటే ఆరామము అంటే విశ్రామము ఆ విశ్రాంతి రిలాక్సేషన్ అది కావాలంటే మనస్సు యొక్క చలనాన్ని ఆపేసి దాన్ని ఉపరామం చేసి ఆత్మారాముడు అవ్వాలి ఆ పని చేయమంటున్నాడు శ్రీకృష్ణ సో మనస్సుని ఆరామంలోకి తీసుకువెళ్ళు దా దానివల్ల ఆత్మారాముడు అవుతావు ఏమంటే చూడండి ఆత్మ అంటే ఏమిటి తానే కాబట్టి ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం దొరికింది వీడికి ఏం లభించింది ఏం లభించింది ఏమి లభించలేదు తానే అయి ఉన్నాడు తాను ఎప్పుడు అయ్యే ఉన్నాడు అవును తాను ఎప్పుడు అయ్యే ఉన్నాడు ఇప్పుడు తానే అయి ఉన్నాడు మరి ఏమిటి లాభం ఏమీ లాభం లేదు ఏమీ లాభం లేదు ఇప్పుడు నిద్రపోయారండి నిద్రపోతే ఏమిటి లాభం ఇప్పుడు లాభం అనే మాట ఒకటి లాభం అంటే దాన్ని మామూలుగా రూపాయల్లో కొలిచేందుకు అలవాటు పడి ఉంటాం ఇప్పుడు నిద్రపోయారు నిద్రపోతే లాభం ఉన్నట్టా లేనట్ట అంటే రూపాయల్లో కొలవాలంటే ఏమీ లాభం లేదు కానీ ఈ ఏమీ లాభం లేని నిద్రపోకపోతే ఎన్ని రూపాయలున్నా వేస్ట్ నిద్రపోకపోతే మనిషి పిచ్చెక్కిపోతాడు నిద్రపోవాలి రూపాయలుంటే పని అవదు రూపాయలు ఉన్నవాడు కూడా నిద్రపోవాలి రూపాయలున్నవాళ్ళు మంచి విశాలమైనటువంటి బెడ్రూమ్ కట్టించుకుంటారు దాంట్లో మంచి ఖరీదైన బెడ్ వేస్తారు ఎయిర్ కండిషన్ పెడతారు కానీ నిద్ర పట్టక ఇబ్బంది పడతారు అచ్చు సరే కాబట్టి నిద్ర నిద్ర అనేది లేకపోతే ఎంత డబ్బున్నాడు కోటేశ్వరుడు ఉన్నాడు ఆయన కోట్లు లెక్క పెట్టుకుంటూ కూర్చోవచ్చు కదా నిద్రపోవడం ఎందుకు అంటే అవి బాబు నిద్ర లేకపోతే పిచ్చెత్తిపోతుంది ఈ కోర్టులో ఎందుకు పంచాం సపోజ్ కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి ఆయన నిద్ర పట్టక బాధపడుతున్నాడు అనుకోండి నిద్ర నేను ఆయనకి నిద్రపట్టి ఉపాయం చెప్తే ఆయన నాకు లక్ష రూపాయల దక్షిణ వెంటనే ఇస్తాడు ఇంకా ఎక్కువ కూడా కావాలంటే ఎందుకంటే నిద్ర నిద్ర అంటే అది ఆత్మారాముడు అయి దాంట్లో వీడికి ఆరామం లభిస్తుంది అంత గొప్పది అదే కానీ మరొకట్లేదు కాబట్టి లాభం ఏమిటి అనే ప్రశ్నే తప్పు లాభం అనే మాట మీకు ధ్యానం చేయటం వల్ల మీ స్వరూపం మీకు దొరుకుతుంది తప్ప అంతకంటే మించి వేరే ఏమీ దొరకదు ఇప్పుడు ఆ టాపిక్ని ఎత్తుకుంటున్నారు శంకరులు సో సమర్థం యోగం యుంజ్యాత్ సహ అంటే ఆ సాధకుడు యోగాన్ని చేయాలి యోగం యుంజియాత్ అన్నాడు కదా ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం యోగమును చేయవలను యోగమును ఎందుకోసం చేయటం ఏమిటి లాభము అని ఒక ప్రశ్న వేసుకున్నారు సో ఎందుకంటే మానవులు ప్రతిదానికి ఒక లాభాన్ని లాభాపేక్షతో చేయటానికి అలవాటు పడి ఉంటాడు ఇప్పుడు ఏ పని పని చేస్తూ ఉంటాడు ఏదైనా నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి లాభాపేక్ష ఉండి వెళుతూ ఉంటాడు ఏదో పని ఉండి వెళుతూ ఉంటాడు పని ఉంటే లాభమే ఆఖరికి దేవుడికి పూజ చేస్తున్నాడు అనుకోండి లాభాపేక్షతోటే పూజ చేస్తాడు సంకల్పం అని ఉంటుంది ఆ సంకల్పంలో చెప్తారు నేను దేవుడికి పూజ చేస్తాను ఎందుకురా పూజ చేస్తున్నావు అంటే అమ్మ బాబు ఆ లిస్టు ఒకప్పుడు వింటుంటే మతిపోతుంది నిజంగా ఎంత లిస్టు అంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అని సంస్కృతం వస్తే మరీ అడ్వాంటేజ్ సంస్కృతం రాకపోయినా కూడా వెనకాడకుండగా ఆ లిస్ట్ అలా పెంచుకుంటూ పోతారు ఎవరు ఇది కావాలి అది కావాలి ఇంకా పూజ మొదలు పెట్టడం తర్వా పూజ పెట్ట మొదలు పెట్టకుండానే ఈ ఏ లాభాన్ని అపేక్షించి పూజ చేస్తున్నామో ముందే ప్రకటించి గట్టిగా మైకులో ప్రకటించి మరీ పూజ చేస్తూ ఉంటాడు మనిషి అంటే భయం అన్నమాట ఏంటి తీరా పూజ అయ్యాక లాభం రాద రాకుండా పోతుందేమో అంటే అది ముందు పక్కా చేసుకుని లాభం పక్కాగా వస్తుంది అని పక్కా చేసుకుని అప్పుడు పూజ మొదలు పెడతారు తీరా పూజ అయిన తర్వాత ఏమీ లాభం లేదంటే అలా అవ్వకూడదు కాబట్టి మనిషి ప్రతి పని లాభాపేక్షతో చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఆసనే ఉపవిశ్య యోగం యుంజ్యాత్ ఆసనంలో కూర్చుని ఆసన శబ్దానికి రెండు అర్థాలు ఉంటాయి నేను చెప్పాను ముందే ఆస్యతే అస్మిన్ ఇది ఆసనం దీని మీద కూర్చుండబడుతుంది ఇది ఆసనం ఇది ఇది అంటే ఒక మెత్త ఒక మ్యాక్ వేసుకుని కూర్చుంటారే దాన్ని ఆసనం అంటారు ఆస్యతే ఇత్యాసనం శరీరము యొక్క ఒక పోశ్చర్కి కూడా ఆసనం అనిపారు అది ఆస్యతే ఆసనం కూర్చుండబడును అంటే అర్థం దీని మీదనేమి కాదు ఇంకా కూర్చోవడమే శరీరం ఆ కూర్చున్నటువంటి స్థితిని పొందుతుంది దానికి ఆసనం అనిపారు అంటే ఇప్పుడు ఆసన శబ్దానికి అర్థము ఈ సోఫా లేకపోతే కుర్చీ కాదు ఇప్పుడు ఆసన శబ్దానికి అర్థం ఏమిటి సుఖాసనము పద్మాసనము అర్ధ అని ఇదే అర్థం కాబట్టి ఆ ముందు ఆసన శబ్దం ఇంతకుముందు శ్లోకంలో ఆసన శబ్దానికి చైలాజిన కుశోత్తరం అనే దర్భాసనము అనే అర్థమైపోయింది ఇప్పుడు ఆసన శబ్దానికి అర్థం ఇంకది కాదు ఇప్పుడు ఆసన శబ్దానికి అర్థమేమిటి సుఖాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ అటువంటి ఆ యోగాసనంలో కూర్చుని మీరు ఆ యోగం యుంజ్యాత్ యోగం అంటే ఏమిటి సమాధానమును చేయవలము మంచిది ఇంత కష్టపడి మేము అసలు నిజానికి కష్టం లేదు యోగంలో ధ్యానంలో కష్టం లేదు క్రియలో కష్టం ఉంటుందా ధ్యానంలో కష్టం ఉంటుందా క్రియలోనే క్లేశం ఉంటుంది అయినా మనము ఆ క్రియకి అలవాటు పడి ఉంటాం విశ్రాంతిగా కూర్చోవటం మనకి చేత కాదు ఇది ఒక కాంట్రడిక్షన్ ఇది ఒక వైరుధ్యం మనిషి ఓవైపు నుంచి విశ్రాంతి కావాలంటూ ఉంటాడు మరోవైపు నుంచి విశ్రాంతి చెడిపోవటానికి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఇది ఒక వైరుధ్యం నీకు ఓ దృష్టాంతం చెప్తా చూడండి ఒక అతను బీచ్కి వెళ్ళాడు ఆ బీచ్లో ఈ ఫిషర్ నన్ను కనపడ్డాడు ఆ ఫిషర్ నన్ను చేపలు పట్టడం విశ్రాంతిగా ఆ బీచ్ ఒడ్డుని ఇటు తిరుగుతున్నాడు ఇతను పలకరించాడు ఏదో మాటల ప్రసంగంలో నువ్వు ఎన్ని చేపలు పడతావుంటే రోజు ఈ చిన్న పడవలో వెళ్తూ ఉంటాను వెళ్ళి ఏవో గంట సేపు చేపలు పడతాను యాభై రూపాయలు వస్తాయి నాకు అని అంటాడు సపోజ్ నువ్వు మరపడవకున్నావు అనుకో బ్యాంకులో లోన్ తీసుకుని మరపడవకుంటే ఇప్పుడు పడుతున్న చేపలకి వంద రెట్లు ఎక్కువ చేపలు పట్టచ్చు కదా అంటే ఆయన అంటాడు ఇతను ఇతను ఈ సలహా చెప్పిన తను అంటే అప్పుడేమవుతుందని అడుగుతాడా ఆ చేపలవాడు అంటే అప్పుడు నీకు ఇప్పుడు వస్తున్న యాభై రూపాయలు వచ్చి బదులు రోజుకి ఐదు రూపాయలు వస్తాయి అప్పుడేమవుతుంది నువ్వు సిటీలో పెద్ద బంగ్లా ఒక్క కట్టచ్చు అప్పుడు ఏమవుతుంది ఆ బంగ్లాలో హాయిగా ఉంటూ అప్పుడప్పుడు బాగా డబ్బు బాగా వస్తుంది కనుక అప్పుడప్పుడు బీచ్కి షికారుకు రావచ్చు అని అంటాడు అంటే వీడంటాడు ఆ పని నేను చేస్తూనే ఉన్నాను కదా అని వీడంటాడు కాబట్టి సో ఇప్పుడు బీచ్కి షికారు రావటానికి బీచ్లోనే ఉన్నాడు వీడు బీచ్లో షికారులోనే ఉన్నాడు మళ్ళీ మరపడలో కొని లక్షలు సంపాదించి దంగలాలు కట్టి మళ్ళీ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక మళ్ళీ బీచ్కి టికెట్ కొనుక్కుని బీచ్కి వచ్చి మళ్ళీ ఇదంతా ఇంత సర్క్యూటర్స్ రూటెన్ ఇప్పుడు నేను బీచ్లోనే ఉన్నాను కదా అని వాడు సో మనిషి ఉంటాడు మనం ఏం చేస్తున్నామంటే మన మనస్సు విక్షేపాన్ని బాగా పెంచుకుంటూ పోతాం ఉన్నదాంతో సంతృప్తి చెందడం అనేది మనిషి ఎరగడం ఏదుందో దాన్ని వినియోగం చేసుకున్నాం దృష్టి ఉండదు లేని దానికోసం అర్రులు చాచి మనస్సుకి భయంకరమైన విక్షేపాన్ని తెచ్చుకుని ఆ విక్షేపం యొక్క బరువు కింద నలిగిపోతూ ఈ విక్షేపం ఎలా తగ్గాలో చెప్పండి అని వీడు ఉపాయం కోసం వెతుకుతూ ఉంటాడు నువ్వు విక్షేపం నువ్వు క్రియేట్ చేసుకున్నావో ఆలోచించుకో ఆ ఏ మార్గంలో ఇంతటి విక్షేపానికి నువ్వు గురయ్యవో చూసుకో ఆ మార్గంలో నువ్వు చేసిన పనులన్నీ మానేసి కూర్చుంటే విక్షేపం పోయిందంతే దాని పేరే ధ్యానము కాబట్టి ధ్యానంలో చేసేదే ఉండదు ధ్యానము ఇది ఒక సత్యాన్ని మీరు గుర్తించాలి మెడిటేషన్లో ధ్యానము ఒక క్రియ కాదు మీరు సో అన్ని క్రియలు చేస్తున్నారు ఆ క్రియలన్నీ మానేసి ధ్యానమునే ఇంకో క్రియ చేయటం కాదు ఇట్ ఈజ్ నాట్ అనదర్ యాక్షన్ మరి ఏమిటి ధ్యానం అంటే సకల క్రియలను కట్టిబెట్టి ఏమవుతుంది కట్టి పెట్టేస్తే ఉపరాముడైపోతాడు తనస్సు ఆత్మ తన స్వరూపంలో తాను ఉంటాడు ధ్యానం అంటే ఏమిటనమాట ఉండడం చెయ్యడం కాదు ధ్యానమంటే చెయ్యడం కాదు ఉండడం కర్మ అంటే చెయ్యడం చేతులతోటి కాళ్లతోటి చేస్తే దాన్ని కర్మ మనస్సుతో చేస్తే దాన్ని ఉపాసన ధ్యానము అంటే చేతులతో కాళ్లతో బాహ్య జ్ఞానేంద్రియాలతో కన్నుముక్కు మొదలెంద్రియాలతో మనస్సుతో కూడా చేసి పనులన్నీ ఆపేసి అప్పుడు ఆపేసి దెన్ వాట్ దెన్ వాట్ ఉండడం దాన్ని ధ్యానం ఉంటుంది కాబట్టి మెడిటేషన్ ఈజ్ ద బీయింగ్ నాట్ డూయింగ్ కాబట్టి సో ఆసనంలో కూర్చుని ఈ ధ్యానాన్ని చేయవలను అయితే క్రియ చేసేప్పుడు ఏమిటి లాభం ఏమిటి అనే ప్రశ్న ఉంటుంది ఇప్పుడు ఇక్కడ క్రియలేదు అసలు దిర్ ఇస్ నోట్ డూయింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ బీన్ మరి దీనికి లాభం ఏమిటి అంటే ఇప్పుడు వీధులోకి వెళ్ళడానికి లాభం ఉండాలి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి వీసులోకి ఎండలు బాగా కాస్తున్నాయి ఇప్పుడు వీధులోకి వెళ్ళడం అంటే ఎవడు వెళ్తారు వీధిలోకి కాదు ఏదైనా పని ఉంటే వెళతాం ఏ పని లేకుండగా ఉంటే ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటారు ఇంట్లో కూర్చుంటే లాభం ఏమిటి అని మళ్ళీ అడగరు అంతే ఇంట్లో ఉంటారు అంతే అదేవిధంగా తోటి ఇంద్రియముల ద్వారా సంసారంలో తిరుగాడి పరిభ్రమించేది మనసి తన స్వరూపంలో తాను కూర్చోడము అంటే తన యొక్క ఇంట్లో తానుండడము దీనివల్ల ఏమిటి ఉపయోగం అని ప్రశ్న ఎందుకు ఇలా చెయ్యాలి అంటే సమాధానం ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధ్యర్థం యోగాన్ని అభ్యాసం చేసేప్పుడు అంటే ధ్యానాన్ని అభ్యాసం చేసేందుకు జనులు అనేక ప్రయోజనాలనే అపేక్షిస్తారు చాలామంది యోగాన్ని అభ్యాసం చేసే సందర్భంలో ఏమంటారంటే మధ్యన బీపీ పెరిగిపోయింది మీరు యోగాన్ని అభ్యాసం చేస్తే బిపి తగ్గుతుంది అని బీపీ తగ్గడం కోసం యోగం చేస్తారు మంచిదే ఏదో పేరు మీద బీపీకి తగ్గడం కోసమైనా యోగం చేసాడు ఆ రకంగా సన్మార్గంలోకి వచ్చాడు సంతోషమే కానీ అలాగా సంసార ప్రయోజనం కోసం యోగాన్ని చేయటం అనేది అది పద్ధతి కాదు ఇప్పుడు పూజ చేస్తున్నాం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఎవేవో చేస్తున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం దేనికోసం సంసార ప్రయోజనం కోసం దేవాలయానికి వచ్చి పూజ చేశారు అది కూడా సంసారం కోసమే అంటే అక్కడే కల్తీ వచ్చేసింది చూడండి ఉపాసన చేశారు రామ మంత్రమో శివ మంత్రమో మహామంత్రం తీసుకుని ఉపాసన చేశారు దాన్ని కూడా సంసారం కోసమే అంటే ఇంక ఈ సంసారం ఎప్పటికీ వదిలేండి అక్కడికి ధ్యానం చేస్తూ ఇది కూడా సంసారం కోసమే ఇంక ఈ సంసారం అనేది ఎక్కడికే వదలదనమాట సో కాబట్టి అలా ఉండకూడదు ఎలా ఉండాలంటే మార్కెట్కి ఎందుకు వెళ్తున్నారు సంసారం కోసం మార్కెట్కి వెళుతున్నాం సంసార పర్పస్ కోసం వెళుతున్నాం దేవాలయానికి ఎందుకు వస్తున్నారు కొంతసేపు సంసారాన్ని వదిలించుకుని ఆ ఈశ్వర సన్నిధిలో పవిత్రంగా ఉండడం కోసం వస్తున్నాము అనే ధోరణి రావాలి అంతేగాని దేవుడి దగ్గరికి ఎందుకు వెళుతున్నారు అంటే వేసా కోసం వెళ్తున్నాను లేకపోతే లాటరీ తగలడం కోసం వెళుతున్నాను ఈ సంసారాన్ని దేవుడి దగ్గరికి మోసుకుపోకూడదు చేతనైతే దేవుణ్ణి సంసారంలోకి తీసుకురావాలి ఇప్పుడు దీన్ని యూ షుడ్ నాట్ కమర్షియలైజ్ డివోషన్ యు షుడ్ డివోషనలైజ్డ్ కామర్స్ ఏమైనా చేతనైతే కామర్స్ని డివోషనలైజ్ చేయాలి కానీ డివోషన్ అని కమర్షియలైజ్ చేయకూడదు అయితే దురదృష్టవశాత్తు డివోషన్ భక్తిని కమర్షియలైజ్ చేయటం అన్నది అది మానవుని యొక్క మస్తిష్కం అలాగే పనిచేస్తుంది భక్తిని కమర్షియలైజ్ చేయటం అనేది వెరీ రొటీన్ థింగ్ అలాగే యోగాన్ని కూడా కమర్షియలైజ్ చేయకూడదు దానికి ఒక కా కామర్స్ ప్రయోజనాన్ని పెట్టకూడదు ఆఖరికి సంసార ప్రయోజనం కూడా పెట్టకుండా ఉంటే మంచిది ప్రయోజనం వస్తుంది ఇప్పుడు పితరశ్చ తృప్తాహ ఆమ్రా సిక్తాహ అనియాయం అవుతుంది ఇప్పుడు తర్పణాలు ఇస్తారు తర్పణాలు అంటే చెంబులు నీళ్లు రెండు చెంబులు నీళ్లు కావాలి అమావాస్య తర్పణం చేయాలంటే ఋషులు తర్పణం చేయాలి దేవతలు తర్పణం చేయాలి పితృదేవతల తర్పణం చేయాలి రెండు చెంబులు నీళ్లు కావాలి ఆ నీళ్ళన్నీ గచ్చు మీద పారిపోస్తే అంత చుట్టూ ప్రసరించి ఆ ఎవడైనా కాలు జారి పడతాడు అందుకోసం అక్కడ మామిడి మొక్క పాతారు బయట వెళ్ళి ఆ మొక్క మొదట్లో కూర్చోవా అక్కడ కూర్చుని తర్పణాలన్నీ చేస్తే రెండు ప్రయోజనాలు ఒకటి మామిడి మొక్క పెరుగుతుంది హాయిగా పితృదేవతలు సంతోషిస్తారు రెండు పితరస్య తృప్తాహిక్త సో ఇప్పుడు వీడు పితృతప్పం చేస్తుంటే మామిడి మామిడి మొక్క కోసం చేస్తున్నాడా పితృదేవతల కోసం చేస్తున్నాడా పితృదేవతల కోసం చేస్తున్నాడు పితృతయామి అంటే మామిడి మొక్క కోసం చేయట్లేదు కానీ మామిడి మొక్క కూడా పెరుగుతుంది ఆ విధంగా ధ్యానము ఆత్మజ్ఞాన ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధి కొరకు చేయాలి ఆత్మ అంతఃకరణ అంతఃకరణ శుద్ధి దేనికి చెప్తా ఎందుకో సో మనం ఈ యొగా ఈ ఆరోగ్య మొదలు పెట్టేప్పుడు మనం ఒక లక్ష్యాన్ని గురించి మాట్లాడుకున్నాం ఏమిటి లక్ష్యము అంటే సమదృష్టి సమదృష్టి యోగము దేనికోసం ఆశ్రీ యోగాన్ని ఎందుకు అభ్యాసం చేస్తామంటే సమత్వం కోసం యోగాన్ని చేస్తాము ఇంకా ఎదురు కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఏ ఏమం పర పరంపరా ప్రాప్తం ఇమం యోగం సామ్యేన మధుసూదన అంటూ ఏదో చెప్తాడు నా గుర్తు శ్లోకం సమత్వము ఆ యోగము యొక్క లక్ష్యం సమదృష్టి సమదృష్టి సమదృష్టి విశిష్యత ఆ దర్శనంలో సమత్వం రావాలి ఆ సమదృష్టి ఇప్పుడు ఈ సమదృష్టి సిద్ధించాలి సమదృష్టియే మోక్షం జీవన్ముక్తి దానికోసం యోగాన్ని ఆచరిస్తున్నాం సమదృష్టి ఎప్పుడు వస్తుంది అంతఃకరణము శుద్ధమైనప్పుడు మాత్రమే సమదృష్టి వస్తుంది శుద్ధదృష్టి శుభదృష్టి ఈశ్వర దృష్టి ఏ సమదృష్టి అందుకోసం ఈ యోగాన్ని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ యోగాభ్యాసం చేస్తే ఎదుటివాడి మనస్సులో ఏముందో మనకి తెలిసిపోతుంది ఇన్ క్లెయిర్ అని ఏదో అంటారు ఏవో సిద్ధులు ఆయన ఏమనుకుంటున్నాడో నాకు తెలిసిపోతుంది యోగాభ్యాసం చేస్తే సపోజ్ అందుకోసం యోగం చేసేదనుకోండి ఒకడు వాడు కనపడతాడు ఎవడో కనపడతాడు కనపడిన వెంటనే వాడి మనస్సులో ఏముందో వీడికి తెలిసిపోతుంది వాడి మనస్సులో ఏముంది పొద్దున్నే ఈయన దొరికాడు రా బాబు నాకు ఇంక ఈయన చుట్టి వేసేస్తా వాడు అనుకున్నాడు అనుకోండి అది వెంటనే వీడికి తెలిసిపోతుంది తెలిసిపోతే వీడికి ఏమిటండి లాభం దుఃఖం తప్ప ఇంకే మనకి వాడి మనస్సులో ఏముందో తెలియకపోతే వాడు నవ్వు నవ్వి హలో సార్ హౌ డూ ఇూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాడిదారిని వాడిపోతాడు వీడు మన మిత్రుడు అనుకుని సంతోషించి మన మనం వెళ్ళొచ్చు అలా కాకుండా వాడి మనస్సులో ఏముందో మనకి తెలిసిపోయింది అనుకోండి తెలిసిపోతే అప్పుడు వెంటనే వాడికి సమాధానం చెప్పాలి చుడు నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు అలా అనుకున్నావు అంటే మర్యాద దక్కదు జాగ్రత్త అని వాడికి సమాదాలు చెప్పాలి కాబట్టి వాడి వనస్సులో ఎవరిదో తెలిస్తే మంచిదా తెలియకపోతే మంచిదా ఏ ఒక మనస్సు యొక్క భారాన్ని మొయ్యలేక సతమతం ఇంకొక మనస్సు కూడా మనకి తెలిసిపోతూ ఉంటే అంతకంటే దుఃఖం అదే ఇంకొకటి లేదు కదండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళ మనస్సులో ఏముందో ఇంకొకళ్ళకి తెలిసిపోతే ఇంకా కాపురం నిలబడే నమ్మకం ఉండదు ఇంకా కాబట్టి ఇంకొకళ్ళ మనస్సులో ఏముందో తెలియకపోవడమే శ్రేష్టము కాబట్టి అటువంటి సిద్ధి కోసం పరమనస్సులో ఉండే విషయ అటువంటి సిద్ధి కోసం యోగ ఎవడైనా చేస్తే వాడు చాలా తెలివి తక్కువ పని చేస్తున్నాడు మనం మీకు దృష్టాన్ని చెప్పారు నీటి మీద నడవడం కోసం యోగం చేయటం వ్యర్థం ఎందుకంటే నీటి మీద నడవడం ఎందుకు అనాయిస్తే వాడు బల్లకట్టు మీద దింపేస్తాడు అనాయిజతో పోయడానికి పది సంవత్సరాలు యోగాభ్యాసం వేస్ట్ అలాగంటే లౌకిక ప్రయోజనాల కోసం యోగాభ్యాసాన్ని చెయ్యనే రాదు అసలు అటువంటి దృష్టే ఉండకూడదు ఇంకా ఏవో సిద్ధులు ఈ సిద్ధులు లోకంలో ప్రచారం చేస్తూ ఉంటారు శక్తిపాతమని ఇదనే అదని ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు సో ఎవడ ఎలక్షన్లో ఎవరు నెగ్గుతాడో తెలిసిపోతుంది తెలిసిపోతే ఏమిటండి ఉపయోగం తెలిసిపోయింది అనుకోండి ఇప్పుడు సడన్ గా తెలిసిపోయింది నాకు ఎవడ ఎలక్షన్లో నెగ్గుతాడో నాకు తెలిసిపోయింది తెలిసిపోతే ఏమిటి లాభం ఎందుకంటే ఈ ఎలక్షన్ నడిచే తీర్చులు చూస్తే తెలియకపోవడమే మేలు నన్ను అడిగితే వీళ్ళు ఎవరు చాలా బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది తెలియడం అంటే అది మహాభారం తెలియకపోవడమే మేలు ఇటువంటి సాంసారిక ప్రయోజనాల కోసం యోగాన్ని మనం అభ్యసించనే రాదు అటువంటి వాటికి సిద్ధులు అనిపేరు సిద్ధులంటే పవర్స్ మెంటల్ పవర్స్ మెంటల్ పవర్స్ కోసం యోగాన్ని చేయకూడదు పతంజలి మహర్షి చాలా స్పష్టంగా చెప్తాడు యోగ దర్శనంలో సంయుత్నే సిద్ధయ సమాధౌ ఉపసర్గా మీకు సిద్ధి లభించిందంటే మీకు ఏదైనా ఒక పవర్ వచ్చిందంటే మీరు భయంకరమైన సంసారంలో జారిపోతారు మీకు ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము లభించే అవకాశము లేకుండా అయిపోతుంది జీవితం అంతా కూడా ఒక వ్యామోహపూరితమైనటువంటి మార్గంలో కొట్టుకుపోతూ ఉంటుంది సిద్ధుల కోసం ఎప్పుడూ యోగాన్ని చేయకూడదు ఒకవేళ బై బై ఛాన్స్ అనుకోకుండా ప్రారంభం వల్ల ఏదైనా సిద్ధి వచ్చినా ఆ సిద్ధిని దాచిపెట్టాలి తప్పిస్తే ఎవరికి చెప్పను కూడా చెప్పకూడదు మూడో కంటి వాడు ఈశ్వరుడికి నాకు తప్ప నాకు ఈ సిద్ధి ఉందని ఎవరికీ తెలియకూడదు సపోజ్ మహాత్ముడు ఆశీర్వచనం చేస్తే ఫలించి సందర్భం ఉంటే అలాగంటే సిద్ధి ఉందని మూడో వాడికి తెలియనివ్వకూడదు ఎందుకంటే తెలిసిందంటే మీ ముందు ఇంకా క్యూ వచ్చి పదివేల మంది క్యూలో నిలబడతారు ఇప్పుడు రోజంతా ఆశీర్వచనం చేసుకుని కూర్చోవడంతో సరిపడుతుంది వీటి సాధన అంతా కూడా గెట్టి కొండ ఎక్కేస్తుంది పొరవానికి ఒక మహాత్ముడికి యోగాభ్యాసం చేయటంలో సిద్ధి వచ్చింది ఏమిటంటే ఆ సిద్ధి ఆయన రక్తము శుద్ధమైపోయి ఆ రక్తపు బొట్టు ఒకటి తగిలితే ఎన్ని వాడికి ఉన్నటువంటి జ్వరములు ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోతాయి ఆ సిద్ధి వచ్చింది ఆయన వస్తే ఆయన నోరు ముస్ ఊరుకోవాల్సిన వాడు ఎవరికో జ్వరం వస్తే నేను నా రక్తం చాలా అని చిన్న పిన్ను ఒకటి పొడిచి ఆ రక్తం అతని శరీరాన్ని తగిలించుతాడు గంటలో జ్వరం తగ్గిపోతారు ఇప్పుడు ఈ వార్త ఒక నోటం పట ఒక నోట్లోంచి మొత్తం ఊరంతా పొక్కిపోతుంది వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ పల్లకీ ఒకటి తీసుకొచ్చేసి ఆ పల్లకీలో ఈయన్ని కూర్చోబెట్టేసి మొత్తం ఊళ్ళో ఉన్న పువ్వులన్నీ మాలలు మీద వేసేసి ఊరేగిస్తారు అబ్బా ఈయనంత సిద్ధరే ఈయన మహానంద పడిపోతాడు అబ్బా ఏం బాగా ఊరేగిస్తున్నాడు ఈ వార్త పక్క ఊరికి పక్క ఊరికి చేరుతుంది ఈ లోపల ఇంకొకటి జ్వరం వస్తుంది వాడు బరిగెత్తుకుని వచ్చేస్తారు వచ్చేస్తే ఈయన మహానందంతో చిన్న రక్తపుొట్టు తీసి వాడికి వేస్తాడు అది తగ్గిపోతుంది దాంతోటి పదివేల మందికి సరే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఆఖరిని ఏం చేస్తారంటే వీళ్ళు చెట్టు కట్టేసి ఆయన శరీరం అంతా పొడిచేసి ఆ రక్తాన్ని తీసుకుని పట్టుకుపోతూ ఉంటారు ఆఖరికి ఆయన ఆ విధంగా చెట్టు కట్టి రక్తపు బొట్టుకు లాస్ట్ బొట్టు కూడా లేకుండా పట్టుకుపోయిన చచ్చిపోతాడు కాబట్టి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు చాలామంది అనుచరులు ఉండడం చాలామంది భక్తులు ఉండడం ఇది చాలా భయంకరమైన వ్యామోహము సంసారము దానికోసం ఎప్పుడు కూడా యోగాన్ని అభ్యాసం చేయకూడదు మీరు యోగాన్ని అభ్యాసం చేసుకున్నారంటే అది రహస్యంగా చేసుకోవాలి అంతేగాని అది ఆత్మవిశుద్ధయ అంతఃకరణ శుద్ధి కోసం యోగం కాని మరి ఇంకా దేనికోసము కాదు అంతఃకరణ శుద్ధ్యర్థం ఈ యోగాన్ని చేసినట్లయితే ఏమవుతుందంటే శుభదృష్టి నిర్మాణం అవుతుంది శుభదృష్టి అంటే సర్వత్రా ఆ ఈశ్వరుణ్ణి దర్శించటము ఈశావాస్యమిదం సర్వం అని దర్శించేటువంటి తన హృదయంలో ఎప్పుడైతే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తాడో అంతఃకరణం శుద్ధమైతే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తే అప్పుడు సర్వత్రా కూడా ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతాడు జగత్తుకే చూస్తే ఒక మహర్షి విశ్వం తద్భద్రం యదవంతి దేవాహ ఈ విశ్వము ఈ జగత్తుని చూసారా ఇది భద్రం ఇదంతా మంగళప్రదము ఇప్పుడు మన ముందు జగత్తుందండి ఈ జగత్తును మీరు చూడాలి ఈ జగత్తు ఎలా ఉందో చూడాలి అంటే ఒక న్యూస్ పేపర్ ఈనాడో లేకపోతే సాక్షో కొని చదివారు అనుకోండి జగత్తు ఎలా ఉందో తెలుసుకో తెలుసుకోవాలని అప్పుడు మీకు తెలిసిన జగత్తు తెలుసుకుంటే మీ మనస్సు ఎలా తయారవుతుంది చాలా వ్యథాపూర్ణమైపోతుంది అమ్మ ఈ జగత్తు ఇంత అశుభంగా ఇంత కలహపూర్ణంగా ఇంత అన్యాయంగా ఇంత ఆర్థికమైనటువంటి సంక్షోభంలో చిప్పుకుని ఉందా అని భయం వేస్తుంది ఆ ఈనాడు అనే అద్దాల ద్వారా ఈనాడు అంటే ఫలానా పత్రికను కాదు అదే పత్రిక కాదు ఏ పత్రికైనా ఆ న్యూస్ పేపర్ అద్దాల ద్వారా జగత్తును చూస్తే మీకు కనపడే జగత్తులో ఏముంటుంది కలహము అన్యాయము అధర్మము హింస రక్తపాతము మోసాలు తప్ప ఇంక ఏమీ ఉండవు అలాంటి దృష్టి అలమతి చేసుకోకూడదు అది అశుభ దృష్టి మరి జగత్తును ఎలా చూడాలి శుభ దృష్టి మహాత్మా గాంధీ గారి దగ్గర మూడు కోతులు ఉండేవి అని ఆ కోతులు ఆ కోతుల కింద ఏమన్నా రాసుకుంటుంది చెడు కానాను చెడు విన్నాను చెడు పాలా కాను అని ఆయన ఆ కోతులు పెట్టుకున్నారని అది మధ్యన ఈ గాంధీ గారి మెమొరబీలియా ఆక్షన్ లో ఉన్నట్టుంది